వీర్యంకరవహ తేజస్వినధీతమస్ మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిశాంతిశాంతి ఉపాధివశాదేవ జాతివర్ణాశ్రమాదయ ఆత్మనీ ఆరోపితాదివత్ అంటే నానా ఉపాధిగతములైనటువంటి భేదాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పితములు ఊహ ఏ విధంగా జల బిందువులు వర్షపు బిందువులు పైనున్నప్పుడు దానికి ఏ పేరు లేదు ఏ రకమైనటువంటి గుణక్రియా సంబంధ విశేషాలు ఏం లేవు కానీ అది భూమి మీద పడిన తర్వాత ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న నదిలో కనుక అది పడితే ఆ నది పేరు దానికొచ్చేస్తుంది దాని గుణం దానికొస్తుంది దాని ప్రవాహపు ఒడి దానికొస్తుంది మందంగా ఉంటే మందంగా ప్రవహిస్తుంది నది అని అంటాం అవన్నీ నీటికి ఆ గుణ జాతి గుణ క్రియా సంబంధ విశేషాలన్నీ అంటుకుంటున్నాయి ఎందువల్ల అంటే నానోపాధివశాదేవ జాతివర్ణాశ్రమాదయ ఇవన్నీ వస్తున్నాయి అసలు ఈ దోషం ఎందువల్ల వచ్చింది అంటే మాయా కార్యం నిన్ను మనం చెప్పుకున్నాం ఇక్కడ మాయా అనే శబ్దాన్ని చాలా అమోఘంగా పరిచయం చేశారు ఆయన ఆ మాయ వల్ల ఇన్ని భేదాలు వచ్చాయి ఎన్ని భేదాలండి ఇంకా ఎన్ని భేదాలేంటి ఒకట రెండా ఊహకి అంతేమిటి ఏదైనా ఊహించుకోవచ్చు కదా ఇప్పుడు నన్నే రకరకాలుగా ఊహించుకోండి అంటే దీనికి ఏమన్నా అంత ఉంటుందే ఇంకా ఎన్ని రకాలుగా అయినా ఊహించుకోవచ్చు కానీ నేను ఎలా ఉన్నానో బేసిక్గా ఫండమెంటల్గా అది ఇది యదార్థం కానీ మీరు నా పట్ల ఇప్పుడు ఊహించుకున్నారనుకోండి ఎన్నైనా ఊహించుకోవచ్చు అసలు ఆ ఊహ ఎందుకు జరుగుతుందండి అన్నా ఇప్పుడు సపోజ్ పరిపూర్ణానంద సరస్వతి అంటే మీరు ఆయన పేరు విన్నారనుకోండి ఆయన ఫోటో కూడా మీరు చూడలేదు ఆయన ఎవరో మీకు తెలియదు పేరు విన్నారు ఆయన వస్తారట మన ఊరు వస్తున్నారట ఆయన పరిపూర్ణానంద సరస్వతి స్వామట అని అప్పుడు మీరు ఎలా ఊహించుకుంటారు తెల్లగడ్డం అర్థమైందే బట్టతల తెల్లగడ్డం లేకపోతే జుత్తు కూడా పెద్దది ఇంత పొడుగ్గా ఇంత జుత్తు తెల్లగడ్డం అసలు బట్టలు ఏం వేసుకుంటారు చెప్పులేం వేస్తారు ముక్కెలా ఉంటుంది అంటే మీకు కొన్ని ఊహలు వచ్చేస్తుంటాయి అన్నమాట జుట్టు ఉంటుందా జుట్టు ఉంటుందా బట్టతలా లేకపోతే బోడితల లేకపోతే గడ్డం ఉంటుందా గడ్డం ఉండదా ఆయన ముక్కు పొడుగ్గా ఉంటుందా లేకపోతే పొట్టిగా ఉంటుందా పెదవులు ఎలా ఉంటాయి కళ్ళు ఎలా ఉంటాయి మనిషి ఎరుప నలుప చామంచాయ పొడుగ పుట్టి అన్ని ఊహలు వచ్చేస్తుంటాయి మీకు ఎందుకు తెలుసా ఆయన ఎవరో తెలియకపోవడం వల్ల తెలిస్తే ఇంకా ఊహలకు ఏమైనా అవకాశం ఉందా చెప్పండి ఎప్పుడు మీకు పరిపూర్ణానంద అనే స్ఫురణ మీకు ఇంకా ఊహ అక్కర్లేదు నన్ను తెలుసుకున్నారు కనుక ఆ వ్యక్తిని తెలుసుకున్నారు కనుక ఇంక ఊహకు తావులేవు అతనే గుర్తుకు వచ్చేస్తాను టక్కుమని వచ్చేస్తుంది అది ఊహాజనీనం కాదది యదార్థం అలాగని ఇక్కడ కూడా శంకర్లు అంటున్నారు నీ లోపల ఉంటున్నటువంటి ఆ స్వరూపం నీకు తెలియకపోవడం వల్ల ఇవన్నీ ఊహలకి తావయింది ఎందుకు తెలియట్లేదండి తెలియనివ్వకుండా అడ్డుపడుతుంది అదేంటి మమమాయా దురత్యయా ఆ మాయ ఒకటి ఉంది ఆ మాయ ఏం చేసిందనంటే చాలా కల్పనలు చేసి ఆ కల్పనల్లో ఉంచే ప్రయత్నం చేస్తుంది సరే అక్కడ బాగా ఆలోచించండి ఏంటేంటి కల్పనలు చేసిందండి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు శరీరాలు చేసింది ఆ మాయ ఏం పని చేసింది మూడు శరీరాలు మూడే మూడు పనులు చేసింది ఆ స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాధి కారణ ఉపాధి ఈ మూడు ఉపాధుల్ని తయారు చేసింది బాగా చూడండి నేను శరీరం అని వాడట్లేదు చాలామంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అంటారు నేను వాడను స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాధి కారణ ఉపాధి ఆత్మబోధ ఆ ఉపాధి అనే శబ్దాన్ని వాడుతుంది ఎందుకు ఉపాధి అనే శబ్దం వాడిందో ఒక శ్లోకంలో బయట పెడతారైనా బాగా వినండి పన్నెండో శ్లోకం నుండి అసలు ఈ స్థూల ఉపాధి ఎలా వచ్చింది సూక్ష్మ ఉపాధి ఎలా వచ్చింది కారణ ఉపాధి ఎలా వచ్చింది అసలు ఉపాధి అంటే ఏంటి ఇవన్నిటి యొక్క విశేషాలన్నీ విశేషాలన్నీ చెప్తారు ఇక్కడ శంకర్లు పన్నెండో శ్లోకం చూద్దాం పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానా భోగనం ఉచ్యతే ఉచ్యతే అంటే చెప్పబడింది ఏమని చెప్పబడింది శరీరం సుఖదు భోగాయతనం శరీరం ఏమిటండి అంటే సుఖము దుఃఖము అనేటువంటి అనుభవాలని పొందేందుకు వీలైనటువంటి పరికరం అని చెప్పబడింది సుఖదు భోగాయతనం శరీరం ఏమిటండి అంటే సుఖము దుఃఖము అనుభవాలని పొందేందుకు వీలైనటువంటి పరికరం అని చెప్పబడింది ఇదొక గొప్ప పరికరం ఈ శరీరం ఈ శరీరంతో అసలు ఏమి చేసేస్తున్నారు చెప్పండి సుఖదుఖాల అనుభవాలు పొందుతునారు కళ్ళతో మంచి మంచి విషయాలను చూస్తున్నారు లేదా చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు చెవితో మంచి మాటలు వింటున్నారు లేదా వినకూడని మాటలు వింటున్నారు ముక్కుతో మంచి సువాసన సుగంధాన్ని పీలుస్తున్నారు లేదా దుర్గంధాన్ని పీలుస్తున్నారు నోటితో చక్కటి పదార్థాలను రుచి చూస్తున్నారు లేదా అరుచి బాహ్ కొద్దిగా ఇదిగా ఇబ్బందిగా ఉండేది తినేస్తున్నారు చర్మంతో ఒక్కోసారి శీతలమైనటువంటి దాన్ని లేకపోతే వేడి దాన్ని లేకపోతే సమశీతోష్ణతను ఏదో ఒకటి పొందుతున్నాం అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా విషయాల్ని సుఖాలనిచ్చే విషయాల్ని కానీ దుఃఖాలనిచ్చే విషయాలని కానీ పొందుతున్నా అంతే కదా కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ఉపాధి స్థూల ఇది ఎందుకండి ఈ స్థూల ఉపాధి లాగుందనంటే సుఖ దుఃఖాది భోగాయతనం స్థూల శరీరం అందుకనే దీనికి ఉపాధిని పేరు సరే ఇది ఎలా తయారైందండి పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం ఇక్కడ మూడు విషయాలు కలిస్తే ఈ స్థూల శరీరం వచ్చిందట ఇది జడం ఏమీ లేదు ఇది ఇది జడమండి ఇది పిండం మాంసము ఎముక ఎముకల గూడు స్ట్రక్చర్ ఇది మాంసపు పిండం రక్తనాళాలు అవయవాలు అంటే లోపల ఇంకో కిడ్నీ అనో లేకపోతే లంగ్స్ను గుండెను ఇన్ని అవయవాలు బయటికి కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు గోళకాలు ఇది ఇంద్రియం కాదు సుమి ఈ కన్ను అంతే ఇది నేత్రం మాత్రమే ఇది నేత్ర ఇంద్రియం అనకూడదు ఇది నేత్రం దీని వెనక ఉంది ఇంద్రియం అది మన కంటికి కనపడదు అందుకనే కళ్ళు కొంతమందికి తెలిసింటు తెరిచి ఉంటుంది కానీ కనపడదు కారణం ఏంటి నేత్రం ఉంది కానీ ఇంద్రియం పనిచేయట్లేదు చెవులు బాగానే ఉంటాయి వినపడవు ఎందుకని కర్ణములు ఉన్నాయి కర్ణ ఇంద్రియం పనిచేయట్లేదు ముక్కు బాగానే ఉంటుంది వాసన పీల్చలేని వారికి ఏం తెలియదు ఎందుకని ఘ్రాణ ఇంద్రియం లోపల ఉంది అది సూక్ష్మం కాబట్టి ఇంద్రియాలు సూక్ష్మం అది సూక్ష్మ శరీరంలోకి వచ్చేస్తుంది సూక్ష్మ ఉపాధిలోకి ఏవం సప్తదశ కళాభి ఆ ఇంద్రియాలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి కానీ ఇదంతా గోళకాలన్నమాట ఇవన్నీ గోళకాలు మాత్రమే కళ్ళులా పుడుచుకొచ్చింది ముక్కిలా పుడుచుకొచ్చింది నోరిలా ఉంది చెవిలిలా బయటికి వ్యాపించాయి ఇవన్నీ గోళకాలు మాంసపు పిండం ముద్ద అంతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ చెవిలా కోసేసినా చెవి వినిపిస్తుందండి కాబట్టి ఇది కేవలం గోళకం మాత్రమే ముక్కు ఇక్కడ తీసేసిన తర్వాత మళ్ళీ వాసన ఇది కాదు కదా ముక్కు ఇది ఇది కేవలం మాంసపు చర్మం కప్పున్నటువంటి చిన్న ఎముక మీద మాంసపు ముద్దతోటి పైన చర్మం కప్పుంది అంతే కాబట్టి శరీరం అంటే ఏంటి మాంసపు పిండం ఎముకల గూడు నెత్తురు అవయవాలు రక్తనాళాలు ఇవన్నటితోటి ఉంది ఇది ఒక జడ పదార్థం ఈ స్థూల ఉపాధి ఎలా పుట్టిందండి ఈ దీంతో ఏం చేస్తామండి దీంతో ఏముందండి సుఖాలు దుఃఖాలు పొందడానికి ఇది ఒక పరికరం కానీ సుఖాలు దుఃఖాలు దీనికి కాదు దీని ద్వారా లోపల ఒకడు పొందుతున్నాడు లేదు కళ్ళు చూశాయనుకోండి చూసిన కళ్ళు అబ్బాబా నవ్వవు ఆనందించదు కదా కాబట్టి ఇవన్నీ కేవలం లోపలికి తీసుకునేదానికి పనికొచ్చే కిటికీలు తలుపులు ద్వారబంధరాలు కన్నాలు ఎలాగనో ఇది కూడా అంతే ఈ శరీరం ఇది కదా అలాగనే ఇది ఎలా తయారైందండి అసలు ఈ స్థూల శరీరం ఈ స్థూల ఉపాధి ఎలా తయారైంది అంటే ఇక్కడ శంకర్లు అంటున్నారు పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం మూడు విషయాలతోటి తయారైందట మనం ముందేం చెప్పుకున్నాం మాయ వల్ల కదా ఇవన్నీ లేనిపోని గొడవలన్నీ వచ్చాయి ఈ మాయ వల్ల వచ్చింది కనుక మాయా అంటే ఏంటి త్రిగుణాత్మిక మాయా మూడు గుణాలు కలిగి ఉన్నటువంటిది మాయా ఏంటేంటి సత్వ రజస్తమో గుణాత్మిక మాయా కాబట్టి సత్వము రజోగుణము తమోగుణము శ్రద్ధగా వినండి అసలు ఈ ఈ ఈ స్థూల సూక్ష్మ కారణ ఉపాధులు ఎలా వచ్చాయి ఇక్కడ చెప్తున్నారు ఆయన అందులో మాయలో తమోగుణం ఉంది చూశారు అట్టడుగుది ఆ తమోగుణం ఈ శరీరానికి కారణమైంది తమోగుణం కారణమైంది ఇకపోతే ఇంకేంటయ్యా మెటీరియల్ కాజ్ ఇంకేంటి అంటే పంచీకృత మహాభూతం అంటే మనకు ఈ సృష్టి తయారవ్వడానికి ఐదు భూతాలు కారణమైంది ఏంటేంటి ఆకాశ వాయు అగ్ని జలం భూమి ఈ ఐదు భూతాలు ఈ ఐదు భూతాలు కూడా ఎలా అయిందని అంటే ఐదు భూతాలు అలా ఉండుంటే అసలు ఈ శరీరం ప్రకృతి ఏమీ లేదు ఐదు భూతాలు ఏమైంది రాపిడి పొంది సరిగ్గా అందులో చలనం కలిగి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిపోవడం మొదలెట్టింది ఆ విడిపోయినప్పుడు ఏమైంది తెలుసండి పంచీకృతం అంటే ఒక ఒకటి బాగా మిళితమైపోయి కలిసిపోయి ఏకమైపోయి అదంతా కూడా ఒక రూపాన్ని పొందింది ఎలాగానంటే ఆకాశం ఉందనుకోండి ఆకాశం రెండు భాగాలుగా విడిపోయింది అందులో మొదటి భాగం ఆకాశంగా ఉండిపోయింది రెండో భాగం ఆకాశం మళ్లీ నాలుగ్గా విడిపోయింది ఆ నాలుగుగా విడిపోయి అందులో ఆ మొదటి భాగాన్ని వాయువుకి రెండో భాగాన్ని అగ్నికి మూడో భాగాన్ని జలానికి నాలుగో భాగాన్ని పృథివికి ఇచ్చింది అలాగనే వాయువు ఏం చేసింది రెండుగా విడిపోయింది ఒక భాగం వాయువు దగ్గరే ఉంచుకుంది ఇంకొక భాగాన్ని నాలుగు చేసి ఆకాశానికి అగ్నికి జలానికి పృథివీకి ఇలా ప్రతిభూతము కూడా రెండుగా విభజింపబడిపోవడం ఒకటేమో అలా ఉండిపోవడం మిగతాది నాలుగు కూడా కలిసిపోవడం ఈ నాలుగు అన్నిటితో కలిసిపోవడం ఇలాగే కలిసిపోయినటువంటి ప్రక్రియ ఉంది చూసారా దాని పంచీకృతం అంటే ఐదు భూతాలు పంచీకరణం చెందాయన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక మంచి పులుసు తయారవ్వాలనుకోండి బాగా ఆలోచించండి పోపులు పెట్టిలో పోపులు సామాన్లు ఉండి కందిపప్పు డబ్బాలో కందిపప్పు ఉండి బిందిలో నీహిళ్ళు ముక్కలు కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఉండి అలా కూర్చుంటే సాంబార్ తయారవుతుందా ఇవన్నీ కలవాలి ఇవన్నీ కలిస్తే ఒక వస్తువు తయారవుతుంది అలాగే నీ ప్రకృతి తయారైందనంటే ఇదిగో ఈ పంచభూతాలన్నీ అలానే ఉండిపోయి ఉంటే ప్రకృతి తయారవ్వదు సూక్ష్మ ప్రకృతిగా ఉండిపోయి ఉంటుంది అర్థమైందా కానీ అది స్థూలమైంది వ్యక్తమైందనంటే ఇవన్నీ కలిశాయన్నమాట అవన్నీ కలవడం వల్ల ఈ స్థూల ప్రకృతి తయారైంది మనకు కనిపించే జగత్తంతా పంచీకృత పంచమహాభూతాల వల్ల తయారైంది కనిపించే స్థూల ఉపాధి పంచీకృత పంచమహాభూతాల వల్ల తయారైంది బాగా ఆలోచించండి ఇంకా దీనికి ఏమిటిందాక అనుకున్నాం మాయ యొక్క తమోగుణం తోడైంది అయితే తమోగుణం మాయది పంచీకృతమైనటువంటి పంచమహాభూతాలు ఇవి రెండు కలిశాయి ఇక మూడోది ఏంటి కర్మసంగితం ఈ జీవుడి యొక్క జన్మాంతర కర్మలు ఉన్నాయి కదా ఆ కర్మ ఉండడం వల్లనే ఈ విశేషాలు ఉన్నాయి దేహంలో చూడండి ఒకడు ఒకడు తెల్లగా ఒకడు నల్లగా ఒకడు పుట్టిగా ఒకడు పొడుగ్గా ఒకడు ముక్కు ఒకలాగా ఒకటి ముక్కు ఒకలాగా ఒకటికి జబ్బులతోటి ఒకటికి ఇంద్రియాలు క్షీణించిపోయి కళ్ళు కనపడకుండా కొంతమంది చెవులు కనపడి ఇవన్నీ ఏంటి కర్మ సంచితం అంటే జన్మాంతరంలో కర్మలు అవి పరిపక్వమై అందులో పాపపుణ్య మిశ్రమాలన్నీ కూడా ఒక దగ్గరకు చేరుకుని తమో కలిసి పంచీకృత పంచమహాభూతాలు అన్ని తోడైనప్పుడు స్థూల శరీరం ఈ స్థూల ఉపాధి వచ్చింది ఇది దేనికి పనిచేస్తుందయ్యా సుఖ దుఃఖాది భోగాయతనం అది ఈ స్థూల ఉపాధి ఇలా వచ్చిందనమాట బాగా ఆలోచించండి అవునండి ఈ స్థూల ఉపాధి అండి అయితే ఇదేనండి ప్రకృతి కాదు ఇది ఒట్టిది జడం దీని లోపల పదిహేడు ఉన్నాయట అదేంటి సూక్ష్మ ఉపాధి అది ఎలా తయారైందండి ఇక్కడ అంటారు పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృతూత్తం సూక్ష్మాంగం భోగ సాధనం ఎంత క్లీన్ స్టేట్మెంట్ చూడండి అపంచీకృత భూతోత్తం పంచీకరణం చెందినటువంటి ఆ ఐదుగా ఐదుగా ఐదుగా విడిపోయి ఐదుట్లో కలిసిపోయింది పంచీకరణం అయిపోయింది పంచీకరణం చెందకుండా అలా ఉండిపోయింది చూసారా ఒక భాగం సగభాగం అవన్నీ అలానే ఉండిపోయాయి అవన్నీ ఏమైపోయాయండి పంచీకరణం చెందకుండా అలా ఉండిపోయాయి సూక్ష్మంగా ఉండిపోయాయి పంచీకరణం చెందితే స్థూలం అవుతుంది మీకు సాంబార్ కనపడాలంటే ఇవన్నీ కలిసిపోయి గిన్నెలోకి ఎక్కాలి అప్పుడు వేడి చేయాలి మరిగిన తర్వాత పోప్పు ఇదిగో చూపిస్తారు సాంబారు కనపడకుండా ఉండాలంటే సాంబార్ని కనపడివ్వకుండా చేయాలంటే ఏంటి ఏ డబ్బాలో అది ఫ్రిడ్జ్లో అది బిందులో నీళ్లు దేంట్లో దాంట్లో ఉండిపోయింది అనుకోండి సాంబార్ కనపడదు కానీ అక్కడ సాంబార్ ఉంది ఎలా ఉంది సూక్ష్మంగా ఉంది కలవకుండా వ్యక్తం కాకుండా ఉంది అలాగనే కలవకుండా వ్యక్తం కాకుండా ఉన్నటువంటి పంచభూతాలు ఉన్నాయే అది సూక్ష్మ ఉపాధికి అదే కారణమైంది అదే హేతు అపంచీకృత భూతోత్ అపంచీకరణం అంటే ఒకదాంట్లో ఒకటి కలిసిపోకుండా దాంట్లో దీంట్లో మిళితం కాకుండా అలా సపరేట్గా ఉన్నటువంటిది అదేంటి సూక్ష్మాంగం ఈ అపంచీకృతమైనటువంటి అంటే కలిసిపోకుండా విడిగా ఉన్నటువంటివన్నీ కూడా సూక్ష్మాంగము భోగ సాధనం సూక్ష్మ ఉపాధిని పుట్టించాయట ఏంటేంటండి సూక్ష్మ ఉపాధి పంచప్రాణ అంటే ఐదు ప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం పంచ ప్రాణాలు ఐదైంది మనోబుద్ధి మనసు బుద్ధి ఏమండి అంతఃకరణలో అంటే చిత్తము అహంకారం అన్ని ఇదే చిత్తము మనస్సు యొక్క వికల్పము అహంకారం బుద్ధి యొక్క వికల్పము అంతే పెద్ద తేడా ఏం లేదు రెండుగా చెప్తారు నాలుగుగా చెప్పుకోవచ్చు అర్థమైందండి పెద్దగా తేడా మనం దాని గురించి గుర్తించక్కర్లేదు మనసు యొక్క వికల్పము మనసు యొక్క మరో వికల్పము చిత్తము బుద్ధి యొక్క మరో వికల్పము అహంకారం అంతే కాబట్టి పెద్దగా నాలుగుగా అయినా గుర్తించవచ్చు రెండుగా అయినా గుర్తించవచ్చు ఇక్కడ ప్రక్రియలో రెండే తీసుకున్నారు కాబట్టి ఐదు ప్రాణాలు మనోబుద్ధి రెండు ఏమైంది ఏడు ఇక పదేమిటండి దశేంద్రియ సమన్వితం ఇందాక మనం చెప్పుకున్నాం ఇది కన్ను మాత్రమే సుమి నేత్రం మాత్రమే నేత్ర ఇంద్రియం లోపల ఉంది అందుకనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళివండి నాకు కళ్ళు పనిచేయట్లేదండి అన్నారనుకోండి అప్పుడు ఈ కంటిని పరీక్షించి దీని ద్వారా ఇంద్రియాన్ని పరీక్ష చేస్తారు చెవి వినపడట్లేదండి చెవిని చూసి దాని లోపలికి వెళ్ళి దాని యొక్క రూపాన్ని దాని యొక్క ఇంద్రియాన్ని పరీక్షిస్తారు కాబట్టి లోపల దశేంద్రియాలు ఉన్నాయి కాళ్ళున్నాయనుకోండి కాళ్ళు బాగానే ఉంటాయి ఏమోనండి కాళ్ళు పడిపోయిందండి చచ్చపడిందండి నడవలేకపోతున్నాడండి చేతులు బాగానే ఉన్నాయి ఏమిటోనండి ఎత్తలేకపోతున్నాడండి కాబట్టి చూడండి ఇన్ ఇంద్రియం లోపల ఉంటుంది ఇది కేవలం పరికరం మాత్రమే అర్థమైందే ఇంద్రియం లోపల ఉంటుంది ఇది మాత్రం పరికరం కాబట్టి పది ఇంద్రియాలు లోపలు ఉన్నాయి పంచప్రాణాలు ఉన్నాయి పదిహేను మనోబుద్ధులు రెండు ఏడు దీన్నేమన్నారు సూక్ష్మ ఉపాధి ఆహా ఇది సూక్ష్మ ఉపాధి అండి మరి ఇది ఎలా తయారైందండి అంటే ఇక్కడ బాగా ఆలోచించండి ఈ పది ఇంద్రియాలు ఐదు ప్రాణాలకి కూడా రజోగుణం ఇందాక శరీరానికి ఏంటన్నావు తమోగుణం అర్థమైందా అదేంటి రజోగుణం తమోగుణానికి రజోగుణానికి తేడా ఏంటి తెలుసండి బాగా ఆలోచించండి అలా పడుంటుంది ఒక ముద్దలాగా తమోగుణం ఏంటి రాయుడు తమోగుణం వీడికి ఏం కదలిక లేదు ఏమి లేదు బాబ్బా జడు రవిడు అంటారు జడం తమోగుణం దానికే ఉండదు కానీ ఇంత శరీరాన్ని ఇంత జడాన్ని ఇంత దేహాన్ని కూడా కదిపేదేంటి రజోగుణం లోపల రజోగుణానికి శక్తి ఏంటంటే కదలిక ఓ చలనం విపరీతమైన చలనం తమోగుణము జడం రజోగుణం చలనం ఇది రెండు భిన్న విరుద్ధాలు అందుకనే ఇంత జడమైన ఈ దేహం ఎనభై కిలోలు మనం ఎలా భరిస్తున్నాం అండి మోస్తున్నాం లోపల రజోగుణ శక్తి ఉంది మనం కాదు ఆ రజోగుణ శక్తి ఇంత శరీరాన్ని కదిపేస్తుంది కుదిపేస్తుంది ఓ హె గురుతున్నాం గెంతున్నాం ఆ రజోగుణం లేకపోతే ఇది ఒక ముద్దలాగా అలా ఉంటుంది పడుంటుంది మేం చేయలేం ఎలా భరిస్తాడండి బాబు ఈ శరీరం ఇంత శరీరం బా ఎంత మనిషండి ఇంత పొట్టండి ఇంత ఎలా భరిస్తున్నాడండి అంత తమో గుణాన్ని రజోగుణం భరిస్తుంది మనమైతే చచ్చూరుకుంటే ఎంతసేపెత్తుతాం మనం ఒక ఐదు కిలోలు రాయి చేతిలో పెడితే పెట్టి పెట్టి పెట్టి పెట్టి బాబో ఎప్పుడు దింపుతాం అనుకుంటాం కానీ ఎనభై కేజీలు వంద కేజీలు మూటని ఎలా మోస్తున్నాం మనం రజోగుణం లోపల అది మోస్తుంది అర్థమైందండి అది మోయడం వల్లనే మనం అలా ఉండగలుగుతున్నాం ఈ శరీరం అలా ఉంది ఉపాధి కాబట్టి లోపల ఏం జరిగింది అపంచీకృత పంచమహాభూతాలు అంటే పంచీకరణం చెందనటువంటి ఆ సగభాగం ఉండిపోయిందే అవి ఐదు కూడా ఏం చేశాయనంటే అందులో బాగా ఆలోచించండి ఆకాశము వాయువు ఉంది చూసారా అది ఏం చేసిందనంటే బాగా వినండి ఆకాశము వాయు అనేది మనోబుద్ధుల్ని తయారు చేసింది ఈ అగ్ని ఉంది చూసారా అగ్ని ఈ అగ్ని ఏం చేసిందనంటే ప్రాణాలని తయారు చేసింది జలము పృథివీ ఉంది చూసారా ఇంద్రియాల్ని తయారు చేసింది జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని కాబట్టి అపంచీకృతములైనటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మహాభూతాలు సూక్ష్మభూతాలు దాంట్లో ఆకాశము వాయువు మనోబుద్ధుల్ని తయారు చేసింది అందుకనే మనోజవం మారుతతుల్య వేగం మనస్సు గాలి నుండి పుట్టింది అందుకనే రమణ మహర్షి కూడా మనస్సును నియంత్రించాలంటే ఏం చేయక్కర్లేదు వాళ్ళ నాన్నగారిని పిలిస్తే ఆ కొడుకు కంట్రోల్లోకి వస్తాడు పిల్లాడు బాగా అలరి చేస్తున్నాడు అనుకోండి మనం ఏమన్నా వినట్లేదు అనుకోండి రైట్ మీ నాన్నగారిని పిలుస్తానంటే ఎలాగైతే వాడు నోరు మూస్తాడో ఈ మనస్సు మన మాట వినట్లేదు అనుకోండి ఏం చేయక్కర్లేదు ఆహా నువ్వు నా మాట వినవా మీ బాబుని పిలుస్తానని చెప్పి ఏం చేయాలి ప్రాణబంధనా ఏకచింతనాశ మ వాయు రోధనా రోద సాధనం ఎంత క్లీన్ స్టేట్మెంట్ చూడండి కొడుకు మన మాట వినలేదనుకోండి వాళ్ళ బాబుని పిలిస్తే వాడు అలాడిపోతుంటాడు అందుకని ఇప్పుడు ఏం చేయాలి మనం ప్రాణాన్ని బంధించి అక్కడ ఉంచితే వాళ్ళ నాన్నగారిని బయటికెళ్ళనివ్వకుండా లోపలే పెట్టి అరెస్ట్ చేసామనుకోండి అప్పుడు ఈ మనస్సు కూడా ఎక్కడ తిరుగుతున్నా అయిపోయి మా నాన్నగారు వచ్చేసారి ఇంట్లోకి ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదని పరిగెట్టుకుని ఎలాగైతే ఆగమేఘాలుగా వెళతాడో ఈ మనస్సు కూడా వెళ్ళిపోద్ది కాబట్టి ఈ తండ్రి ఎవరు వాయువు బుద్ధికి తండ్రి ఎవరు ఆకాశం కాబట్టి బుద్ధి మనస్సు ఇది ఆకాశం వాయువు నుండి పుట్టింది ఈ అగ్ని నుండి ఏంటొచ్చాయి పంచప్రాణాలు అందుకనే ప్రాణాయామం చేసేటప్పుడు ఒళ్ళంతా ఎలా అయిపోతుందండి వేడి అగ్నితత్వం అది అందుకనే ప్రాణాయామం చేయమంటారు ప్రాణాయామం చేస్తే శరీరంలో టెంపరేచర్ అంతా మెయింటైన్ అవుతుంటుంది సమతుల్యంగా కాబట్టి అగ్ని నుండి ప్రాణాలు ఉద్భవించాయి బాగా ఆలోచించండి జలం అలాగనే పృథివీ వీటి నుంచి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు కదా పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి ఈ సూక్ష్మ భూతాల నుండి అపంచీకృతము సూక్ష్మ సూక్ష్మభూతాలకి ఏమేం కలిగింది ఆకాశము వాయుకి సత్వగుణంతోడైతే మనోబుద్ధులు పుట్టాయి అపంచీకృత సూక్ష్మభూతాలకి సత్వగుణం తోడైతే ఆకాశం వాయువుకి మనోబుద్ధులు వచ్చాయి సరే ఇంకేంటండి ఇంకేం తోడైంది కర్మ సంచితం దానికి కూడా కర్మ ఉంది అందుకనే ఏంట్రా ఇలా పాపిష్ట ఆలోచనలు వీడికి ఏంట్రా బుద్ధి లేదు వీడికి ఏదో జన్మాంతరంలో అంతే చేసుకున్నాడు అంతే ఎంత ఎంత విధి ఎంతో మతి అంతే గతి ఎంతో మతి అంతే మతి మంచి మనస్సు పవిత్రమైనటువంటి ఆలోచనలు మంచి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఇవన్నీ ఎలా వస్తుంది జన్మాంతర సుకృత విశేషం వల్ల బా పాపిష్ట ఆలోచనలండి బాబు పాపాత్ముడండి బాబు వాడు వాడు బుద్ధి కూడా తిన్నగా వెళ్ళదండి అడ్డదిడ్డంగా వెళుతుంది ఏంటి కర్మసంచితం గుర్తుపెట్టుకోండి కాబట్టి కర్మసంచితం సత్వగుణం సూక్ష్మ ఆకాశము సూక్ష్మ వాయువు ఇది కలిస్తే మనోబుద్ధులు వస్తున్నాయి అలాగనే సూక్ష్మ అగ్ని పంచభూతాల్లో సూక్ష్మ అగ్ని దానికి రజోగుణం కలవాలి మళ్ళీ కర్మసంచితం అది మూడు కలిస్తే ప్రాణములు ఐదు ప్రాణాలు వస్తున్నాయి ఏడైపోయింది ఇక సూక్ష్మ జలం సూక్ష్మ పృథివి భూమి ఈ రెండింటికి తమోగుణం కలిసిందనుకోండి అక్కడ కూడా రజోగుణమే ఇంద్రియాలకు కూడా రజోగుణమే తమోగుణంగా తమోగుణ శరీరానికి రజోగుణం కలిసి కర్మసంచితం కలిస్తే ఏంటి అది ఇంద్రిలు పుడుతున్నాయి అర్థమైందా కాబట్టి ఇప్పుడు సూక్ష్మ భూతం తయారైంది సూక్ష్మ ఉపాది సూక్ష్మ ఉపాది అంటే ఏంటి పంచ ప్రాణాలు పది ఇంద్రియాలు పదిహేను మనోబుద్ధులు పదిహేడు ఈ రకంగా లోపల సూక్ష్మ ఉపాధి ఒకటి ఉంది అది ఏం చేస్తుందండి భోగ సాధనం చూడండి ముందేమన్నారు భోగ ఆయతనం ఇక్కడేమన్నారు భోగ సాధనం ముందు భోగాయతనం అంటే ఆయతనం అంటే తీసుకురావడం ఈ శరీరం ఏం చేస్తుంది సుఖదుఖాలన్నింటిని రిపోర్టు చేస్తుంది అంతే జర్నలిస్టులు ఉంటారు కదా రిపోర్టర్స్ అంటారు వాళ్ళు అన్ని రాసుకుని పట్టుకెళ్ళిస్తారు లోపల ఎవరు ఉంటారండి ఎడిటర్ ఉంటుంది డెస్క్ మీద అతను తీసేసేవి తీసేస్తాడు కావలసినవన్నీ ఉంచుకొని తయారు చేసి ప్రింటింగ్కి వదులుతాడనమాట అలాగనే ఈ శరీరం ఏంటి ఈ కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఈ పది ఏంటనంటే ఇది కేవలం జర్నలిస్టులు మాత్రమే వీళ్ళన్ని డేటాలన్నీ గ్యాదర్ చేసుకుని లోపలికి తీసుకెళ్లి అపచెప్తారు అయిపోయింది వాడి పని ఉదయం నుండి సాయంత్రం దాకా జర్నలిస్ట్ పేపర్ పెన్ను పెట్టుకుని మొత్తం తిరిగి డేటాలన్నీ కలెక్ట్ చేసినట్టు వీళ్ళందరూ కలెక్ట్ చేసేస్తారు చేసి అన్నీ అపచెప్పేస్తారు లోపలికి లోపల ఉంది ఏంటి భోగ సాధనం అవి తెచ్చినటువంటి ఆ భోగాలన్నింటినీ కూడా సాధనం అంటే దాన్ని లోపల వేసి ఏది కా కరెక్ట్ ఏది మంచి ఏది చెడు ఏంటి రాగద్వేషాలు పెట్టుకుని వీటన్నిటిని విభజిస్తుంది చిచ్చిచ్చి ఇది మంచిది కాదు ఇది నాకు ఇష్టం లేదు చిచ్చిచ్చి చాలా ఇష్టం నాకు ఇది పక్కన పెట్టు ఇది రాగం ఇది ద్వేషం ఇది రాగం ఇది ద్వేషం ఇది రాగం ఇది ద్వేషం అనుకుంటే అన్నీ విభజిస్తుంది కాబట్టి ఇది భోగ సాధనం సూక్ష్మ ఉపాధి ఆహా బాగుందండి ఇక ఇంకో ఉపాధి ఉంది ఏమిటది ఇంకా లోపలికి వెళితే ఇంకొక ఉపాధి ఏంటది కారణ ఉపాధి అది ఎలా తయారైందండి ఇక్కడ చెప్పండి అనాద్య విద్యా నిర్వాచ్య కారణోపాధి రుచ్యతే ఉపాధి ఆత్మానమారయేత్ ఇక్కడ ఆత్మశబ్దాన్ని ఆయన మళ్ళీ తీసుకొచ్చి చివరికి ఆత్మానం అవధారయేత్ ఇప్పుడు నువ్వు ఆత్మతత్వాన్ని అవధారణ చేసే ప్రయత్నం ఎప్పుడు అవి రెండిటితో కాదు ఇప్పుడు మూడో చెప్పబోతున్నాను మూడో ఉపాధి ఆ మూడో ఉపాధిని కూడా తెలుసుకుని ఈ మూడు ఉపాధులే ఈ మూడు నాకు సంబంధం లేదు అని మూడింటినీ పక్కకు పెట్టి తుర్యమయ్యున్నటువంటి ఉపాధిత్రయాలకి అతీతమయ్యున్నటువంటి త్వం దేహత్రయాతీత త్వం కాలత్రయాతీత త్వం మూలాధారే స్థితో సిత్యం త్వం శక్తిత్రయాత్మక త్వం యోగినోధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మాత్వం విష్ణుస్వం రుద్రస్థమింద్రస్థం అగ్నిస్వం వాయుస్వం సూర్యస్వం చంద్రమాస్వం బ్రహ్మభూర్భువసువరోం కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఇప్పుడు మనకు కారణ ఉపాధి చెప్పబోతున్నారు చెప్పి ఆ మూడు ఉపాధుల్ని తప్పించేసి అయ్యా ఆత్మ అంటే ఈ మూడు ఉపాధులు కాదయ్యా బాగా ఆలోచించండి ఇక్కడ మూడో ఉపాధి ఉంది ఇది చాలా విచిత్రమైన ఉపాధి ఇది ఎంత విచిత్రమైన ఉపాధిని అంటే బాగా ఆలోచించండి ఇది ఎలా వచ్చిందండి అనాది ఇప్పుడు ఈ శరీరం ఉందనుకోండి దీనికి ఆది ఒకటి ఉంది పుట్టుక ఉందా లేదా ఇది ఎప్పుడు పుట్టిందండి పంతొమ్మిది వందల పుట్టిందండి అని అంటాం అర్థమైందా మనోబుద్ధులు ఇందులోకి ఇది పుట్టిన తర్వాత జ్వరబడింది బాగా ఆలోచించండి కాబట్టి శరీరాన్ని అంటిపెట్టుకుని ఇవన్నీ ప్రాణాలు ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి వీటన్నిటికీ పుట్టుక ఉంది కానీ కారణ ఉపాధి ఉందే దాని దానికి పుట్టుక అనాది చూడండి దాన్ని చెప్పడమే అనాది ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు అనాది అంతేకాదు అవిద్య అది అసలు ఏంటండి అవిద్య అంటే నవిద్యతే అంటే ఏమీ తెలియట్లేదు అది అది అనాది అది ఎప్పుడు పుట్టిందో చెప్పలేము కానీ అది తెలియట్లేదు అందుకని అవిద్యా ఇక మూడోది అనిర్వాచ్యా శ్రద్ధగా వినండి అనాది అవిద్య అనిర్వాచ్య కారణోపాధి అంటే ఏంట ఆ మూడు విశేషాలు చెప్పారు అక్కడ ఏం చెప్పారు పంచీకృత భూతాలు అపంచీకృత భూతాలు సత్వగుణం తమోగుణం రజోగుణం కర్మ సంచితమన్నారు కదా ఇక్కడ దీనికి కారణోపాధికి కర్మ కర్మ కాదు గుణాలు లేవు భూతాలు లేవు ఏం మూడు ఉన్నాయి ఇక్కడ అనాది అవిద్య అనిర్వాచ్య ఈ మూడు గుణాలు కారణోపాధికి కారణ ఉపాది ఉండాలంటే ఈ మూడు ఉంటే చాలు ఏంటి మొదటిది అనాది అది ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు అవిద్య ఎలా ఉందో కూడా తెలీదు అనిర్వాచ్య చెప్పమంటే చెప్పలేము అందుకనే శంకర్ని ఒక ఆయన అడిగారు వివేక్ చూడమనిలో చాలా అమోఘంగా వస్తుంది మాయా అంటే ఏంటండి అని అడిగారు మాయా అంటే చెప్పాలా నీకు సన్నాప్య సన్నప్యుభయాత్మికానో భిన్నాప్య భిన్నాప్యుభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూపా మాయని చెప్పమంటావా చెప్తాను విను సన్నాప్య సన్నాప్యుభయాత్మికానో అది ఉందా అని అడిగేవనుకో లేదనిపిస్తుంటుంది లేదా అని ఉందేమో అనిపిస్తుంది అది భిన్నాప్య భిన్నాప్యుభయాత్మికనో అది ఏంట్రా అది ఏదైనా ఒక వస్తువా అది ఏదైనా అన్నిటికంటే భేదంగా ఉందా అంటే అబ్బే ఏమోనండి అనిపిస్తుంది అభిన్నమా అంటే అబ్బే కాదండి భిన్నమేమో అనిపిస్తుంది సాంగాప్యనంగా ప్యుభయాత్మికనో మహాద్భుత అనిర్వచనీయమాయా అనిర్వచనీయం ఇన్ఎక్స్ప్లికబుల్ అసలు నోటి మాటతో మాయ అంటే ఇలా ఉంటుందని చెప్పలేం అది మాయా అంటే ఏం తెలుసా కానీ ఒక వ్యాఖ్యానం చేశారు శంకర్లు ఇంకా అసలు ఆయనకి తిరుగులేదు కదండి యా మా సామాయా అంటే మాయా అనే శబ్దం ఉంది కదా దాన్ని విభజించి యా అనేది అవతలు ఉంది మా అనేది అవతలు ఉంది కదా యా అనేది ముందుకు తీసుకొచ్చారు ఆయన యా మా సామాయా అంటే యా అంటే ఏదైతే మా లేదో అదే మాయా మాయా అనే రెండు అక్షరాలనే విభజించారు ఆయన మా పక్కన గీత పెట్టారు తర్వాతే ఏంటి యా ఇప్పుడు ఆ యాని ముందుకు తెచ్చారు ఏమైంది అక్కడ యా మా అయిపోయింది యా అంటే ఏదైతే మా లేనిదో అది ఉన్నట్టుగా కనిపించడమే మాయా ఏమిటండి ఇక్కడ దీని అర్థం ఏంటండి జన్మ లేదు కానీ జన్మ ఉన్నట్టుగా ఉంది అతలి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నావి కావు కానీ నేనే దేహేంద్రియ మనోబుద్ధులు అన్నట్టుగా ఉంది పోనీ ఒక్క విషయం కళ్ళు కనపడలేదనుకోండి కళ్ళు కదా కనపడట్లేదు మనం ఆ వ్యక్తినేమంటాం గుడ్డివాడు వాడి కన్ను గుడ్డిదే మాట్లాడట్లేదు వాడిని గుడ్డివాడు అనేస్తున్నాం చెవులు వినపడట్లేదు అనుకోండి మనం ఏం చెప్తున్నాం చెవిటివాడు అసలు చెవులు వినపడింది చెవు వాడికి కాదు కానీ వాడిని చెవిటివాడనేస్తున్నావు కాళ్ళు నడవట్లేదు అనుకోండి కుంటితనం వచ్చింది అవిటితనం అనుకోండి కుంటివాడు అంటున్నాం నడవలేనిది కాలు వాడు కాదు కదా కాని ఇక్కడ ఏం చేస్తున్నావు దేహేంద్రియ మనోబుద్ధులు నాది కాకపోయినా అవన్నీ నేనే కూర్చున్నాను ఎందుకని యామా సామాయా ఏదైతే లేదో అవన్నీ ఉన్నట్లుగా ఏదైతే ఉందో అది లేనట్టుగా చేయగలిగినటువంటి గొప్ప శక్తి మాయకే ఉంది అందుకనే కృష్ణుడు అంటాడు దైవీయేషా గుణమయీ మమదురత్యయా కాబట్టి ఇక్కడ ఈ కారణ ఉపాధికి ఈ మూడే కారణాలు ఏంటిది అనాది అవిద్య అనిర్వాచ్య చెప్పలేం అదే కారణోపాధి రుచ్యతే అందుకనే ఈ స్థూల ఉపాధిని ఇప్పుడు మనం చూస్తున్నాం ముట్టుకుంటున్నాం పట్టుకుంటున్నాం రుద్దుతున్నాం కడుగుతున్నాం తుడుగుకుంటున్నాం అన్నీ చేస్తున్నాం సూక్ష్మ ఉపాధి లోపల ప్రాణం తెలుసు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి లోపల ఇంద్రియాలన్నీ ఉన్నాయి మనోబుద్ధులన్నిటినీ చూస్తున్నాం బాగా చూడండి కారణోపాధిని ఎప్పుడైనా చూసారా అంటే చూడలేం ఎందుకని ఇవన్నీ పడిపోతేనే కారణోపాధి గాఢ నిద్ర అది ఒక్క చోటే ఎక్కడ తెలుస్తుంది మనకు గాఢ నిద్రలో ఆ గాఢ నిద్ర ఎలా ఉంది అవిద్యా అసలు ఏమీ తెలియట్లేదండి నాకించిదవేదిషం అదే కారణోపాధి నాకేమీ తెలియలేదు స్వామీజీ అక్కడ ఎందుకు తెలుసా అన్నిటినీ తెలుసుకునేటువంటి బుద్ధి పడిపోయింది అక్కడ అందుకనే ఏం తెలియట్లేదు అక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఎక్కడో ఉన్నాడనుకోండి రానివాడికి ఇందులోకి రాని వాడికి ఏం జరుగుతుందో తెలుస్తుందా తెలీదు అలాగనే గాఢ నిద్రలో ఏం జరుగుతుందో తెలియకపోవడానికి బుద్ధి ఆ గాఢ నిద్రని చూడలేకపోతుంది ఎందుకు బుద్ధి పడిపోతేనే గాఢ నిద్ర వస్తుంది బుద్ధి మేలుకున్నంత వరకు వాడి కలలే ఊహలు ఎలా తిరుగుతూ ఉంటాయి ఆ మనోబుద్ధులు మేలుకున్నంత వరకు స్వప్న ఉంటుంది ఆ మనోబుద్ధులు మేలుకుని తమో ప్రకృతి అయినటువంటి పంచీకృత ఈ భూతాలతో కలిస్తే ఈ శరీరంతో స్థూల ప్రకృతి బాగా చూడండి జాగ్రత్త అవస్థ జగత్తులోకి వెళతాం జగత్తులోకి వెళ్ళి బాగా ఆడుకున్న తర్వాత ఏమవుతుంది తెలుసండి ఈ సూక్ష్మ ఉపాధి ఏదైతే ఉందో ఈ స్థూల ఉపాధి నుంచి బ శరీరంలోనే ఉంటుంది విడివడుతుంది అప్పుడు ఈ శరీరం ఏమైపోయింది పడిపోయి పడిపోయింది మంచం మీద తమో ప్రకృతి జడ ప్రకృతి ఎంత బరువో ఇది బాగా చూడండి ఎందుకు తమో ప్రకృతి అని అంటే మనం నిద్రపోతున్నావు అనుకోండి మనకు తెలియకుండా ఎవరైనా మనల్ని జరిపి పెట్టాలనుకోండి పట్టుకోవాలంటే తలకాయ దగ్గర ఒకడు కాళ్ళ దగ్గర ఒకడు ఓహ్ వాళ్ళు లేచి ఎవ పట్టుకుని అక్కడ పెట్టాలి అదే మీరు మేలుకున్నారనుకోండి దీన్ని ఎంతమంది లేపాలి మీరు మేలుకుంటే చాలు ఈ శరీరం డక్కమంది లేచి కూర్చొని అలా వెళ్ళిపోతుంది ఇదేంటరా నువ్వు పడుకుంటే ఇద్దరు ముయ్యవలసి వచ్చింది రాత్రి ఇప్పుడు నువ్వు ఆయన అలవోకగా ఎలా లేచొస్తున్నావు అదే ఆ సూక్ష్మ ప్రకృతి ఉందే సూక్ష్మ ఉపాధి అది స్థూల ఉపాధితో కలిస్తే అసలు దీని బరువు లేదేమీ లేదు మొత్తం హాయిగా ఓ ఎగిరి ఈ జాగ్రత్త అవస్థలో తిరుగుతుంది ఎగిరి గెంతి ఈ ఈ సంయోగం ఉన్నంతకాలం ఉంటుంది తర్వాత ఈ సూక్ష్మ ఉపాధి ఈ స్థూల ఉపాధి నుండి పక్కకు తప్పుకుందనుకోండి ఇది ఇలా పడిపోతుంది అంతే తమోగుణం జడం అందుకని పడిపోయింది ఇది అప్పుడు ఇదేం చేస్తుంది ఈ సూక్ష్మ ఉపాధి ఓ తన యొక్క ప్రపంచాన్ని సృష్టించుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు చూసినటువంటివి పశ్యన్ శృణన్ స్పృశన్ జిగ్రన్ నష్టం గచ్చన్ స్వపన్ శసన్ ప్రళపన్ విసృజన్ గృహన్మిషన్ నిమిషన్ నపి చేసిన ప్రతిక్రియలన్నింటినీ కూడా లోపల పెట్టుకుని ఒక ఊహాబ్జనీనమైనటువంటి ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటుంది బాగా చూడండి అప్పుడు ఏమవుతుంది తెలుసా ఈ సూక్ష్మ ఉపాధిలో ప్రాణము శరీరానికి అంటిపెట్టుకుని ఉంటుంది అందుకనే ఉదయం లేస్తున్నాం ప్రాణం కూడా వెళ్ళిపోయింది అనుకోండి ఇంక లేనిపోంది అవుతుంది కాబట్టి ప్రాణం ఉంటుంది అలాగనే ఇంద్రియాలు ఉంటాయి అక్కడ ఇంద్రియాలు కూడా ఉంటాయి ఇంద్రియాలు వెళ్ళిపోవు కానీ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి మటుకు పడిపోతున్నాయి బాగా చూడండి అవి మటుకు పడిపోతున్నాయి అక్కడ ఏమైంది ఎప్పుడైతే అది కూడా పడిపోయిందో ఇంకా ఏ ఆలోచన లేదు లోచనం లేదు ఆలోచన లేదు అన్ని అన్నీ పడిపోయాయి ఇప్పుడు ఏముంది అక్కడ ఏమిటోనండి ఏమీ తెలియట్లేదండి మరి నువ్వు ఉన్నావా ఉన్నానండి ఎలా ఉన్నావు హాయిగా ఉన్నానండి ఎలా ఉందా హాయ్ ఏమోనండి చెప్పలేనండి అక్కడ ఏముంది దేని నుండి హాయ్ వచ్చింది ఏమో చెప్పలేనండి కానీ ఏమీ తెలియట్లేదు ఏమీ లేదు కానీ హాయిగా ఉన్నానండి మరి నువ్వు ఒక్కడే ఉన్నావా అసలు ఒక్కడు ఇద్దరు అసలు అది కూడా లేదండి నేనున్నానంతే నా ఉనికి మటుకు నాకు తెలుసు నేను ఉన్నాను అది మటుకు తెలుస్తుంది హాయిగా ఉన్నాను ఎలా ఉన్నానండి అసలు కాబట్టి అనాది అవిద్య అనిర్వాచ్య చెప్పలేము నోటితోటి ఎలా ఉందో అడిగితే చెప్పలేము ఏ ఉందిరా అంటే తెలియదు మరి అది ఎలా ఉంది అలా అనాది అదే అనాదిగా ఉంది అది ఉన్నప్పుడు మనోబుద్ధులు లేచింది అనుకోండి దాన్ని చూడనివ్వకుండా బయటికి తిప్పుతుంది పరాంచి కాని వ్యతిరణ స్వయం వూహు పరాంగ్ముఖాలు చేసి బహిర్ముఖాలను చేసి తిప్పుతూ ఉంటుంది ఆ సూక్ష్మభూతం సూక్ష్మ ఉపాధి ఏం చేస్తుంది ప్రాణాలు ఇంద్రియాలన్నింటినీ లేపేసి ఆ మనోబుద్ధులన్నింటినీ శుభ్రంగా శరీరంతో ముడిపెట్టించేసి శరీరాన్ని లేపి శుభ్రంగా కదిపి కూర్చోబెట్టి ప్రపంచంలో తిప్పుతుంది పరమాత్మ వైపుకి మళ్లించనివ్వదు సరే ఈ మనసు పడిపోతే పరమాత్మ వైపుకు మళ్ళుతామని అంటే అది కుదరదు పరమాత్మ అనుభూతే కాని తెలియనివ్వకుండా చేస్తుంది ఏంటి అక్కడ అనాది అవిద్య అనిర్వాచ్య ఆ మనోబుద్ధులు పడిపోయి మాయ ఉంటుంది అక్కడ పరమాత్మకు ఆ మనోబుద్ధులకి మాయా మాయ అనేది కప్పిపోతుంది ఇంకేం కనపడదు కాబట్టి ఈ రకంగా ఈ ఈ స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాధి కారణ ఉపాధి ఈ మూడు కూడా నేను కాను నేనెవరిని లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీ కటికి నవ్వలనవ్వండు ఏకాకృతినై వెలుగొందు పోతను ఎంత గొప్పగా చెప్పాడు చూడండి లోకంబులు ఇదే లోకేశులు ఇవన్నీ గోళకాలు ఇది లోకాలన్నమాట ఇవన్నీ కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు ఇవన్నీ లోకాలు దీని లోకేశులు ఎక్కడున్నారు లోపలున్నారు ఇంద్రియ ఇంద్రియాలు ఇవి గోళకాలు ఇంద్రియాలు వెనకాలన్నారు లోకేశులు లోకస్థులు అంటే ఇవన్నీ కూడా దేని మీద ఉన్నాయి మనోబుద్ధుల మీద అవన్నీ తెగిన తుదిన లోకం బగు ఈ మనోబుద్ధులు కూడా తెగిపోయి పడిపోతుంది ఎక్కడ గాఢనిద్దరిలో అక్కడ ఏముంది పెంచీకటి ఏమీ తెలియకుండా ఉంది అజ్ఞానం మాయా అవ్వల ఆ పెంచీకటిని కూడా దాటిపోతే ఏముంది ఎవ్వండు ఏకాకృతి నై వెలుగొందు అంటున్నాం కదా హాయిగా ఉన్నానండి కానీ ఎలా ఉందో తెలియట్లేదండి అక్కడ నా ఉనికి ఉందండి కాబట్టి పోతనెంత గొప్పగా చెప్పారు చూడు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన లోకంబగు పెంచీకటి ఎవ్వండునే కాకృతి నై మొత్తం ఈ ఈ శ్లోకాల యొక్క సారాంశమంతా ఆ ఒక్క శ్లోకంలో పెట్టాడు భాగవతం మనం ఏంటంటున్నాం భాగవతం అంటే కృష్ణుడు పుట్టాడు వెన్నెలు దొంగలించాడు చీరలు పట్టుకుపోయాడు ఈ ఫ్లూట్ వాయించాడు గోవులన్నింటినీ కాపాడాడు పాలు పితికాడు ఆ లేకపోతే మట్టి బుద్దలు చేశాడు ఎన్ని అక్కడే ఉండిపోతాం భాగవతం అంటే భాగవతం అని అంటే మహాజ్ఞానం అది జ్ఞానంతో మాట్లాడాలి భాగవతం కథలు చెప్పుకుని ఆ మామగారు మనవుడిని కూర్చోబెట్టుకుని ఉల్లో పడుకోబెట్టుకుని జోగొడ్డానికి చెప్పుకునే కథలు బొమ్మరిళ్ళు కథల్లాగా భాగవతాన్ని రామాయణాన్ని భారతాన్ని చూస్తే మనం కూడా ఇంకా ఆ స్థాయిలోనే ఉంటాం కథలు పక్కన పెట్టాలండి తత్వాన్ని మనం విచారణ చెయ్యాలి తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇక్కడ కూడా కారణోపాధి అది కారణ ఏంటి కారణ అంటే ఏంటి మాయా అవిద్య పూర్ణంగా ఉంటుంది నేహం ఉండదు ఇంకక్కడ కాబట్టి మూడు ఉపాధులు కూడా నేను కాను నేనెవరిని శుద్ధమైన ఆత్మని ఈ లోకంలో మనకు శాస్త్రం అంటుంది ఐదు అనాథులు అటండి పంచ అనాథులు ఏంటంటే అనాది దేవుడు అనాది జీవుడు అనాది అవిద్య అనాది బాగా చూడండి జీవుడు అవిద్య దేవుడు ఈ మూడు అనాది అలాగనే జగత్తు ఇది కూడా అనాది ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్తారండి చెప్పలేం తర్వాత ఇంకో అనాది ఏం తెలుసండి వేదములు అవి కూడా అనాది ఎందుకని ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం వ్యయం ఈరోజు వస్తుంది ప్రాహ మను రిక్ష్వా కవే బ్రవీత్ ఏం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో వేదములు కూడా అనాది కాని ఒక గొప్ప విషయం తెలుసా ఇన్ని అనాథులు ఉంటాయా మరి ఇవన్నీ ఎలాగండి అనంతమా కాదు ఒక్కటే అనంతమవుతుంది ఇవన్నీ అనాథులే కానీ ఒక్కటే అనంతం మిగతావన్నీ అండి పడిపోతాయి ఎలాగండి వేదాధ్యయనం చేసి ఆ వేద కర్మలని అనుష్ఠించి సత్కర్మ ఆచరణ చేస్తూ ఎవడైతే శుద్ధాంతఃకరణని పొంది శుద్ధమైనటువంటి మనోబుద్ధుల్ని పొంది వేదాంత చింతన చేస్తూ సద్గురు అనుగ్రహంతో తత్వాన్ని ఎవడైతే గ్రహిస్తాడో బాగా వినండి అప్పుడు ఏమైపోతుంది తెలుసండి ఈ జగత్తు మిథ్యగా తెలుస్తుంది అవిద్య పోతుంది జగత్తు అంతమైపోతుంది జీవుడు పోతున్నాడు ఇంక సమస్తము ఏంటి ఈశ్వర పరమాత్మ ఒక్కడే ఉంటాడు వాడు అనంతం యోనాహ ఈ వేద జ్ఞానం వల్ల జగత్తు బాధింపబడింది జీవత్వం బాధింపబడింది అవిద్య పోయింది మరి వేదాలండి వేదా ఎత్ర అవేదాభవంతి ఈ వేదాలు కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవేదములు అయిపోతున్నాయి నిర్వేదములు అయిపోతున్నాయి ఏంటి ఇక వేదములు కూడా పడిపోతాయి అక్కడ ఎలాగా మొన్న మనం చూసాం చితి పేర్చి వెలిగించాం ఒక కర్ర పుల్లకి బట్ట చుట్టి నెయ్యి పెట్టి కర్పూరం పెట్టి వెలిగించాం ఆ కర్ర పుల్లతోటి చితిని వెలిగించామనుకోండి ఆ చితిని వెలిగించినటువంటి కర్ర పుల్ల అవసరం ఉంటుందా దాన్ని వచ్చేస్తాం అలాగనే ఇప్పుడు ఈ చితి జగత్తు జీవుడు అవిద్య అనే చితి పేర్చాం దానికి వేదములనేటువంటి కర్పులను పట్టుకుని దాన్ని వెలిగించాం విధ జ్ఞానే వేదములంటే జ్ఞానం అని అర్థం ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని వచ్చింది ఇప్పుడు దాంతో ఆ చితిని కాల్చేసాం ఆ చితిలో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు జగత్తు జీవత్వం అవిద్య అన్నీ ఉన్నాయి ఆ మూడు కాలిపోయాయి ఇప్పుడు ఈ పొలను పట్టుకొని వస్తావా దీన్ని కూడా అక్కడ పాడేస్తాం వేదములు అనేటువంటి కూడా అక్కడ పాడేస్తాం ఏమైపోయింది అన్నీ పడిపోయాయి అంతవంత ఇత్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయ్యుద్ధ్య స్వారత ఇవన్నీ అంతవంతములే జగత్తు అంతవంతమే జీవత్వము అంతవంతమే అవిద్యా అంతవంత వేదములు కూడా అంతవంతములే కని ఎంత గొప్పదో చూడండి ఆ వేదములుంటేనే ఇవన్నీ అంతములు అయిపోతాయి ఆ వేదముల్ని పట్టుకోకపోయామా ఇవన్నీ అలానే ఉంటాయి అది కూడా అలా కంటిన్యూ అవుతుంటుంది ఎవడైతే ఆ వేదాలను ఆశ్రయించాడో అందుకనే శంకరాచార్యుల వారు సాధనా పంచకంలో కూడా మొట్టమొదట వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయత్య విధీయతాం అపచితి కామ్యే మతి పాపౌఘ పరిధూయతాం భవసుకే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయ వినిర్గమ్యతాం సాధన పంచకంలో మొట్టమొదటి వాక్యం ఆయన వేదో నిత్యమధీయతాం అంతేగాని ఆయన పురాణో నిత్యమధీయతాం రామాయణో నిత్యమధీయత అని ఎందుకని అవి సత్యాన్ని చెబుతున్న కథాభాగం ఎక్కువ ఉంటుంది అందుకనే దాని చెప్పేవాళ్ళందరిలో ఇంచుమించి తొంభై తొమ్మిది శాతం కథల వరకే పరిమితమైపోయి అదిలాగా లాగా రాముడులాగా కృష్ణుడిలాగా వాడిలా వాయించాడు వీడిలా మోగించాడు వీడిలా కొట్టాడు ఈ కథలే చెప్పుకుంటుంటారు ఏ రాముడు వేటగడా చెప్పండి నేను పోలీసా కాదు కదా ఆ అవతారం యొక్క వైశిష్టం కొంతవరకే ధర్మాన్ని ప్రబోధించేంత వరకే దాన్ని ఉపయోగించుకోవాలి ఆ తర్వాత తత్వానికి వెళ్ళాలి మనిషి తత్వదర్శి కావాలి ఎప్పుడవుతాడండి తత్వదర్శి చిత్వదర్శనం తత్వదర్శనం అందుకనే నేను సత్సంగానికి ఆ పేరు ఎందుకు పెట్టాను తత్వదర్శిని అని ఎందుకు పెట్టాను అందులో వచ్చే ప్రతి వ్యక్తి కూడా తత్వాన్ని దర్శించాలి ఎప్పుడు చిత్వదర్శనం తత్వదర్శనం ఆ చైతన్యాన్ని దర్శించినప్పుడు నిరామయమైనటువంటి ఆ చైతన్యాన్ని దర్శించినప్పుడు తత్వదర్శనం అవుతుంది అందుకని ఆ సత్సంగానికి పేరేంటి తత్వదర్శిని కాబట్టి ఇక్కడ కూడా బాగా వినండి ఆ జీవుడు పోయాడు అవిద్య పోయింది జగత్తు పోయింది వేదములు కూడా పోయాయి కానీ దైవం మటుకు శాశ్వత అనంత ఇవన్నీ అనాదులే దైవం కూడా అనాదే కానీ ఇవన్నీ అంతమైపోయాయి కానీ పరమాత్మ అనంత కంటిన్యూ అవుతూనే అంటాడు ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఏ ఇంకేంటి లే దేశకాలాలు లేవు అన్నీ పడిపోయాయి అన్నీ పోయాయి వాడే మిగిలాడు బాగా ఆలోచించింది కాబట్టి ఇక్కడ ఈ కారణ ఉపాధిని కూడా తొలగించి చూస్తే తెలుస్తుంది అని ఇక్కడ శంకర్లు చాలా అమోఘమైనటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఈ స్థూల సూక్ష్మ కారణ ఉపాధులున్నాయే ఇవేనయ్యా పంచకోశాలుగా విడిపడిపోయి ఆ ఆత్మను అలాగ చుట్టుముట్టున్నాయి ఆ ఆత్మను అలా చుట్టుముట్టున్నాయి ఎలాగా పంచకోశాది యోగేన తన్మయ స్థిత శుద్ధాత్మా నీల వస్త్రాది యోగేన స్ఫటికో యద అంటే ఏ విధంగా స్పటికం చూడండి స్ఫటికానికి ఏదైనా కలర్ ఉంటుందా శుద్ధమైనటువంటిది అది అంటే శుద్ధం అంటే తెల్లగా ఉంటుందండి స్ఫటికం తప్పు తెల్లగా ఉండదు తెల్లగా ఉండదు నీళ్లు తెల్లగా ఉంటుందండి అంటారు నీళ్లు తెల్లగా ఉండదు అది పాలు తెల్లగా ఉంటుంది నీళ్లు తెల్లగా ఉండదు మరి నల్లగా ఉంటుందండి నల్లగా ఉండదు ఏ రంగు అండి ఏ రంగు లేదు ాగా ఆలోచించండి ఏ రంగు లేదు నీళ్లకి స్ఫటికం కూడా మీరు చూడండి దానికి ఏ రంగు ఉండదు ఎందుకని నీళ్లలో నుంచే పుట్టిందా స్ఫటికం కారణం యొక్క గుణం కార్యంలో కూడా ఉంటుందా ఉండదా ఆ నీళ్లలో నుంచే పుట్టింది స్ఫటికం అక్కడ హిమాలయాల్లో ఆ మంచు గడ్డలు ఉంటాయి చూసారా అవి అలా పేరుకుపోయి పేరుకుపోయి పేరుకుపోయి ఉండిపోయి ఉండిపోయి ఉండిపోయి ఉండిపోయి అలా తపస్సు చేసి చేసి చేసి చేసి చేసి హిమాలయాల్లో మంచుగడ్డ స్ఫటికంలా మారిపోతుంది అలా ఎన్ని సంవత్సరాలు ఆ మంచు అలాగ లోపలికెళ్ళి భూమిలో తపస్సు చేసి చేసి చేసి చేసి స్ఫటికమైన తర్వాత బయటపడితే మనం తీసుకొచ్చేదాన్ని సంచమే మయస్థమే ప్రజంచమే అను అభిషేకం చేస్తున్నాం అంటే అది ఏం చెప్తుంది తెలుసా ఒరే నేను నీళ్లగా ఉండిపోయి నన్ను నువ్వు బాత్రూంలో తిప్పేసుకుని పైన పోసుకుంటావు ఎక్కడెక్కడో తగిలిస్తావు నన్ను తీసుకెళ్లి నోట్లో వేసి పుక్కులు మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాలని తగిలిస్తావు కానీ నీకు అందకూడదని నేను తపస్సు చేశాను సాధన చేశాను అన్నిటినీ విసర్జించాను నేను ఇప్పుడు ఏమైపోయాను స్ఫటికమైపోయాను ఇప్పుడు నన్ను నువ్వేం చేస్తున్నావు తీసుకెళ్లి ఆలయంలో ఆలయం కట్టి అక్కడ ప్రతిష్ట చేసి నాకు మొక్కుతున్నావు కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి ప్రాకృతికంగా అలా ఉండిపోయామనుకోండి అంతే దానికి విలువ లేదు అదే తపో జనమైనటువంటి తపస్చేసి తపమాచరించి వ్రతనిష్టతోటి మనం కనుక జీవితాన్ని కనుక తపోభూయిష్టంగా మన శరీరాన్ని మన మనస్సుని ఇంద్రియాలని మార్చుకోగలిగామా మనం ఆరాధింపబడతాం దైవం జలం ఆఫ్టర్ ఆల్ ఒక నీళ్లే తపస్ చేస్తే శివలింగం అయిపోయింది స్ఫటికలింగం శివుడైపోయాడనంటే మరి ఇంత బుద్ధి మనసు ఇంత ఉన్నటువంటి ఇంత శక్తి ఉన్న మనం గనుక కొంత తపస్సు చేస్తే చాలు దానికైతే కొన్ని వేల సంవత్సరాలు దీనికి అక్కర్లేదండి మనకు జస్ట్ గురువు వాక్యాలను పట్టుకుని వెళ్ళిపోతే చాలు ఒక ఆయన అడిగారు ఎందుకండి దానికి వేల సంవత్సరాలు అంటే పాపం దానికి గురువు లేడు అందుకనే అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయవలసి నీకు గురువు ఉన్నాడు జస్ట్ ఇరవై తేదీ దాకా శ్రద్ధగా వింటే చాలు ఏమక్కర్లేదు వచ్చేస్తుంది ఇది తప్పకుండా సిద్ధిస్తుంది ఇది కాబట్టి స్ఫటికం అనేది అది ఎలా ఉంటుంది దాని అంటే దానికి కారణం ఏంటి నీళ్లు జలం జలానికి ఏ రకంగా ఏ రంగు లేదో బాగా చూడండి ఏ రంగు లేదు దానికి తెలుపు నలుపు ఎరుపు ఏం లేదు బాగా చూడండి అందుకనే మీరు ఏ రంగు కలిపితే ఆ రంగులోకి నీళ్లు మారిపోతుంది అలాగనే స్ఫటికం కూడా ఏ రంగు ఉండదు తెల్లగా ఉంటుంది ఏమనండి తెలుపు కాదు అది పారదర్శకత రంగు ఉండదు పారదర్శకం అంటే పారదర్శకం అనంటే పారం అనంటే దాటి అవతలు ఉన్నటువంటి దాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు నేను స్ఫటికం పెట్టుకున్నాను అనుకోండి ఇక్కడ నుంచి నేను చూస్తే ఆ స్ఫటికంలో మీరు కనిపిస్తుంటారు అవతల నుంచి మీరు చూస్తే ఆ స్ఫటికంలో నేను కనిపిస్తుంటాను బ ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ పట్టుకుంటే నేను నాకు మీరు కనిపిస్తారు అందులో అంటే మీరు అందులో ఉన్నట్టదు అదే మీరు చూడండి మీరు చూశారనుకోండి స్ఫటికాన్ని యువతలోన నేను కనిపిస్తుంటాను నిజానికి అందులో మీరు లేరు నేను లేను ఎప్పుడు తెలుస్తుంది అది పక్కకు తీసామనుకోండి ఏమీ ఉండదు కానీ అటువంటి స్ఫటికానికి ఏదైనా ఒక వస్త్రం ఉందనుకోండి దాని మీద పెట్టామనుకోండి ఆ స్ఫటికం కూడా ఎలా ఉంటుంది నీలి రంగు వస్త్రం పెట్టామనుకోండి దాంట్లో ఆ స్ఫటికం పెడితే ఎలా కనిపిస్తుంది స్ఫటికం నీలి రాయి కింద కనిపిస్తుంది ఇదేదో బ్లూ స్టోన్ ఏమోనండి శనికి మంచిదండి అని పైకి తీస్తాం బే ఇది బ్లూ స్టోన్ కాదండి అదే మీరు ఎర్ర వస్త్రంలో పెట్టారనుకోండి అది ఎర్రగా కనిపిస్తుంది అప్పుడు మీరేమనుకుంటారంటే అబ్బో ఇది కెంపండోయ్ అని బయటికి తీస్తారు బేహ్ కాదండి పక్కన పెడతారు బాగా చూడండి అదే ఒక పచ్చ వస్త్రంలో పెట్టారనుకోండి అది పెట్టున్నారనుకోండి దాన్ని చూస్తే ఇది ఏదో మరకతమండి పచ్చండి ఒరిజినల్ పచ్చలా ఉందండి బాబు అని తీస్తారు తీస్తే స్ఫటికమంది అలాగనే ఇక్కడ కూడా ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది శుద్ధ స్ఫటికం దానికి ఏ వర్ణం లేదు ఏ గుణం లేదు ఏమీ లేదు అది కూడా నిష్కల్మశమైనటువంటిది మహాశక్తి దాంట్లో ఏమీ లేదు ఏ దోషము లేదు ఏ మలము లేదు పవిత్రమైనటువంటి స్వరూపం కానీ ఎందుకండి ఇలా జీవత్వాన్ని అవిద్యను ఇవన్నీ తెచ్చిపెట్టుకుని ఇలా బాధపడుతుంది నేను శరీరం నేను ఇంద్రియాలు నేను మనస్సు నేను బుద్ధి నేనాది నేను ఇది అజ్ఞానిని జ్ఞానిని పండితుణ్ణి పామురుణ్ణి ధనికుణ్ణి పేదవాణ్ణి దరిద్రుణ్ణి బుద్ధి లేనివాణ్ణి బుద్ధిమంతుణ్ణి సన్యాసిని బ్రహ్మచారిని గృహస్థుని వానప్రస్తుని బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి వైశ్యుణ్ణి శూద్రుణ్ణి ఇవి నేందుకు వస్తున్నాయి పంచకోశాది యోగేనా ఈ పంచకోశాల యొక్క యోగం వల్ల యోగం అంటే కలయిక ఆ పంచకోశాదుల్లో కలిసి ఉండడం వల్ల దాని యొక్క దోషాలన్నీ దాని మీద పడిపోతున్నాయి ఆ పడేసుకుని అలా బ్రతుకుతూ ఉంది అలాగా శుద్ధాత్మాది యోగేన స్ఫటికోయ ఏ విధంగా స్ఫటికాన్ని ఒక వస్త్రం మీద పెడితే ఆ వస్త్రం యొక్క రంగు దానికంటే ఆ వర్ణపు మాణిక్యమో రత్నమో అనుకుంటామో భ్రమపడతామో అది శుద్ధమైన స్ఫటికమైన అలాగనే ఆ దోషం దేనిది స్ఫటికానిదే దేనిది వస్త్రా ఆ రంగు దేనిది వస్త్రంది కానీ అది స్ఫటికంది అనుకోవడం స్ఫటికంది దోషమా వస్త్రంది దోషమా చూసేవాడిది దోషం అలాగనే ఇక్కడ శంకర్లు అంటున్నారు ఈ ఈ ఈ మైల ఈ అవిద్య ఈ జీవత్వం ఈ రాగద్వేషాలు ఈ కామక్రోధాలు ఇవన్నీ ఏంటి సత్వరజస్థమో గుణాత్మికమైనటువంటి మాయ వల్ల కర్మసంచితం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ పుట్టి పంచే ప్రాణాల ఇంద్రియాలన్నీ ఇలాగ ఈ కుళ్ళు కల్మషంతో ఉందది అది దాని యొక్క స్వభావం అది బట్టకి రంగు ఎలా స్వభావమో దీనికి గుణాలన్నీ స్వభావం కానీ ఇందులో ఆ శుద్ధమైన ఆత్మ ఉందే దానికి ఇదేదీ లేదు అది దాని స్వరూపం శుద్ధమైనది కానీ ఇందులో ఉండడం వల్ల ఇవన్నీ అంటున్నాయి కదా నేను బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణోహం క్షత్రియోహం వైశ్యోహం శూద్రోహం నేను కాపు నేను కమ్మ నేను రెడ్డి నేను మాల నేను కమ్మ అద్ది ఇది అనుకుంటూ కార్తీక మాస వన భోజనం కమ్మ వన భోజనం కాపు కార్తీక బాన భోజనం బ్రాహ్మణ వన భోజనం వైశ్యవన భోజనం అందులో ఆర్యవైశ్యవన భోజనం కళింగ వైశ్యవన భోజనం క్షత్రియ వన భోజనం రెడ్డి వన భోజనం వనం దగ్గరికి వెళ్ళారనుకోండి అది వనమే రెడ్డి వనం కాపు వనం కమ్మ వనం ఉండదు వనమే భోజనము భోజనమే వీడు పట్టుకోవడం వల్ల కాపు భోజనం కాపు వనం కమ్మవనం కమ్మ భోజనం బ్రాహ్మణ వనం బ్రాహ్మణ భోజనం ఇది ఇది ఎక్కడొచ్చింది ఎవరిలో లోపం ఇది వీడిది భోజనంలోనూ లోపం లేదు వనంలోనూ లోపం లేదు వనం వనమే భోజనం భోజనమే వీడు అంటడం వల్ల వీడు దరి వీడి ఇప్పుడు పూర్వం రోజుల్లో ఇళ్లలో ఏంటంటే కలుపుకునేవారు కాదు మూడు రోజులు అంటే బయట ఉండాలి బాగా చూడండి మను ఏ బట్టలు వేసుకుని జాగ్రత్తగా చూడండి ఒకవేళ కనుక తెలియకుండా వాళ్ళు ముట్టుకున్నాం అనుకోండి అయిపోయింది మైలు బట్ట ఈ బట్టలు విప్పేయాలి అందుకని చంటి పిల్లలు ఉంటారు మరి వాళ్ళకి తెలియదు వాళ్ళు తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు తల్లిని పట్టేసుకుంటారు అందుకని మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చేదాకా అవగాహన ఉండదు కనుక ఆ నాలుగేళ్ల వరకు ఆ మూడు రోజులు ఆ తల్లి బట్టలు వేయదు వాడికి మమ్మల్ని అలా తీపిస్తేవారు బట్టలు లేకుండా ఎందుకంటే వెళ్ళి తల్లిని ముట్టుకుంటాం ముట్టుకున్నప్పుడల్లా ఒక్కో జాతం ఇప్పి ఉతకాలంటే చచ్చి ఊరుకుంటారు వాళ్ళు కాబట్టి అందుకని కష్టం కనుక బట్టలు వేసేవారు కాదు అలా తిప్పేవారు అనమాట అలా కూర్చునేవాళ్ళు అంతే ఎందుకని ఆ వస్త్రాలు నాకు పెద్ద తర్వాత ఒక డౌట్ వచ్చింది బాగుంది బట్టలు వేసుకుంటే బయలు అంటున్నావు ఈ శరీరానికి మైలు లేదేంటి అని అడిగాను ఏం చేస్తాను తీసి ఉతుకుతామేంటి దాన్ని కొంచెం చంపుతామా మైలు ఉంది అంటే ఏం తెలుసా ఆ ఆ క్రిములు ఉంటాయి చూసారా ఆ యాంటీ జెమ్స్ ఉంటాయి అది వస్త్రాల ద్వారా త్వరగా అంటుకుంటాయి అనమాట అందుకని మైల పాటించము ఇప్పుడు ఎలా కుదురుతుంది స్వామీజీ అందుకనే జబ్బులు కూడా అలా హాయిగా వచ్చి కూర్చుంటాయి ఇంట్లో ఆ మూడు రోజులు ఆ రజో ప్రకృతి అది మహా తీక్షణమైన ప్రకృతి ఇళ్లల్లో తిరగకూడదు అందుకనే బయట ఒక గది ఉండేది అక్కడ పడుకుంటారు అక్కడ ఆ చేప ఆ పాత్ర ఆ గదిలో ఉండేవారు ఆ బట్టలు కూడా వాడిన తర్వాత దాన్ని కాల్ చేసేవారు చేసేవారు ఎందుకు మైల మైల అంటే ఇంకో రకంగా కాదు అది హానికరం ఇప్పుడు అవన్నీ చూస్తే స్వామీజీ అందుకనే ఎన్ని జబ్బులో ఎన్ని రకరకాల రకరకాల పేర్లు జబ్బులకి పేర్లు చూడండి అలా మనం ఊహించలేకపోతున్నాం అది అలానే కలుపుకొని వంటలు వండుతారు అందుకనే సన్యాసులు భిక్షలకి వెళ్ళకూడదు తెలుసా అండి ఇప్పుడు మీకు ఎందుకు రావట్లేదండి మీరు మా ఇంటికి భిక్షకి మేము పదిహేను వేలు ఇస్తాం స్వామి ఇస్తాం దౌర్భాగ్యం ఇరవై కోసం వెళ్ళి ఒక పెద్ద మైలని నెత్తిన కట్టుకోమంటారా అది పోదు అందుకనే ఆ ఇళ్లలో అవన్నీ చేస్తూ పరిశుభ్రత లేదు దేవతారాధన ఉండదు ఇంకా ఆ దైవం కూడా దూష్యమైపోతుంది ఇంట్లో దేవుడి గది కూడా ఉంటుంది మైల కలిపేస్తున్నాం వండేస్తున్నాం ఆ పాత్రలు ఆ ఇళ్ళు శుభ్రత అంతా పోయింది అందుకనే ఈరోజు ఇళ్లల్లో చూసారా భార్య భర్త తప్ప పిల్లలు ఉండట్లేదు అత్తగారు మామగారు ఉండట్లేదు ఎందుకని అందరూ విడగొట్టేస్తుంది ఆ మైల మైల ఏం చేస్తుంది బాగా చూడండి ఎవరన్నా ఇంటికి చనిపోయారు అనుకోండి వాళ్ళని చూడడానికి వెళ్తే మనం దూరంగా ఉంటాం ముట్టుకుంటే మైల ముట్టుకోకుండా ఉంటే మైలంటదు దూరంగా ఉంటాం అలాగనే ఈ ఇంట్లో కూడా ఈ ఈ పాటించకుండా ఆ మహిళలన్నీ కలిపేసుకుని అన్నీ చేస్తున్నారనుకోండి విడిపోతుంటారనమాట మైల వల్ల ఈ విభజనలు అన్నిటికి కారణం అది ఆనాటి ఆచారాలు లేవు పోయాయి అనాచారం అందుకని ఎవరింటికి వెళ్ళడం మానేసి శుభ్రంగా ఏ భోజనం గీజనం లేకుండా హాయిగా ఉండిపోయావు అనుకోండి ఏదో మనకున్నది ఏదో మనం తిని కృష్ణారామాన్ని పడు ఉంటే గొడవలేదు అందుకనే భిక్షలకు వెళ్ళిపోవడం అది అక్కడ తినేయడం ఆ పాదపూజలు అన్నీ పనికిరావు ఏమండి మీరు మాట్లాడేది బ్రహ్మజ్ఞానం అంతా ఒకటే సరే ఒక ఆయన అన్నాడు తోటి అంతా ఒక స్వామీజీ అన్నారు ఏమిటి అంతా ఒకటే మనం చెప్పేది బ్రహ్మజ్ఞానం అంతా ఒకటే ఇంక మళ్ళీ మీరు ఇలా మాట్లాడతారేంటి మీ చాదస్తంగానే అన్నాడు ఓహో సరే చేపలు వేయించి కోడి కొట్టించి ఆయన్ని పట్టుకొచ్చి పెట్టమని చెప్పాను ఒక రాజుగారిని ఆ స్వామీజీకి ఏంటండి మనం సన్యాసులు ఏంటి ఇది బుద్ధి లేదా ఇది పెట్టించారేంటి అంతా బ్రహ్మమే కదా తిను ఇది బ్రహ్మ కాదా అంతా బ్రహ్మ అయినప్పుడు ఇది బ్రహ్మ గాదా నీ భ్రమ తిను కుదరస్వామి నీకు దీని మీద కూడా భ్రమ పోతే అప్పుడు దాని కూడా పట్టి పట్టించుకో అసలు నా శరీరం అనే భావనే నీకు పోతే నువ్వు వ్యభిచారిని పక్కనే నిలబడ్డా నీకే దోషం లేదు పూర్తిగా మైల వాడు వచ్చి నీ మీద పడ్డా నీకేమీ దోషం లేదు ఎందుకని అసలు శరీరమే లేదు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం చూడండి శివుణ్ణి మన పురాణాల్లో ఎలా కల్పించారంటే స్నానం చేయడు పళ్ళు తోముడు విష్ణు అన్ని ఆభరణాలు అన్ని అలంకారాలతో ఉంటాడు శివుడు స్నానం చేడు పళ్ళు తోముడు ఆ మైల వస్త్రాలు ఆ జటాజుటాలు అంటే అర్థం ఏంటంటే అబ్బాయి ఈ స్థూల ప్రకృతి ఇంత మైల కానీ నాకు ఆ స్పర్శే లేదు నేనెవ్ణి చిదానందరూప శివోహం శివోహం నువ్వు ఆ స్థాయికి వెళ్ళిపోయావనుకో అంటే కేవలం మాటల వల్లే కాదు సుమ సుబ్రహ్మణ్య మైదానంలో కూర్చొని ఇన్ని వేల మందిని కూర్చోపెట్టి బలబుద్ధి గుద్దేసినంత మాత్రాన సరిపోదు అది మాటలే అది ఆ స్థితిని మనం అనుభూతి పొంది అక్కడ కూర్చున్నప్పుడు ఇంకవేవి లేవు అదేది లేకుండా ఇలా చేసావు కొనికి ఇదే శిక్ష అర్థమైందే ప్లేట్లో మలం పెట్టినా ఇక్కడ పదార్థం పెట్టినా అసలు ఏ స్పృహ లేకుండా దేన్నైనా సరే తీసేస్తాడు ఆ స్థితి అవధూత స్థితి అది పేర్లు పెట్టేసుకుంటాం అవధూతాన్ని పెట్టుకోకండి సుమారు అది కాదు ఆ అది అది బిరుదు కాదు అదేంటిది స్థితి ఆ స్థాయి పేర్లు అవధూతాన్ని పెట్టుకుంటాం మళ్ళీ పాద పూజలు యాభై ఇస్తే మీ ఇంటికి ఫలానా అవధూత గారండి ఎన్ని ఎంత భ్రష్టు మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన ఆచారాలని డబ్బు వద్దని నేను ఎప్పుడు అనను కానీ డబ్బే ధ్యేయంగా పెట్టుకుని ఈ సాంప్రదాయంలోకి రావడం వ్యర్థం ఈ మార్గంలో డబ్బు ఉండాలి డబ్బు ఉంటే నడుస్తుంది చూడండి ఇంధనం ఉంటే బండి నడుస్తుంది అందుకని కారులో ఇంధనం కావాలి కదా అని మీ వాటర్ క్యాన్లో పెట్రోలు లోపల ట్యాంకులో పెట్రోలు మీ పెట్టులో పెట్రోలు అన్నింటిలో పెట్రోల్ నింపుకుంటారా పెట్రోల్ ఎక్కడ నింపుకుంటారు బండికి ట్యాంక్ ఉంటుంది అందులోనే నింపుకుంటారు అంతేగాని పెట్రోలే ముఖ్యంగా దాన్ని మొత్తం అంతా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బాత్రూంలో డ్రమ్ముల్లో అన్నిట్లో బిందెల్లో పెట్రోల్ నింపుకుంటావా నింపా ట్యాంకులో పెట్టుకుంటాం అంతే బండి నడుపుకునేందుకు ఇంధనం కావాలి జీవితం నడవడానికి ధనం కావాలి జీవితం నడవడానికి ధనం బండి నడవడానికి ఇంధనం అని ఎంతవరకో అంతవరకే దానికి గౌరవం ఇస్తాం అతిగా పడి నొల్లేసి పొర్లేసి ఓహో దొర్లీ నీకు అందరు అందుకనే మీరు చూడండి నేను ఉదయం క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గీతకి ప్రారంభమైన నేను ఎక్కడున్నాను ఎవడికి తెలియదు నేనేం చేస్తున్నానని ఎవడికి తెలియదు ఎవరి ఇళ్ళకి వెళ్ళను ఎక్కడికి అపర కుబేరుడు ఇలా పడగలెత్తున్నాడండి అన్న లెట్ హిమ్ బీ వాట్ ఎవర్ హీఈస్ వచ్చి వింటే విను దానికేం రూపాయి ఇవ్వక్కలేదు ఖర్చు లేదు ఎవరో ఐదు నలుగురు ముగ్గురో ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఏర్పాట్లు చేశారు పిలిచారు హాయిగా వస్తున్నాను ఈ దోషాలన్నీ చూసారా మానసిక దోషాలు ఇవన్నీ చెప్పుకుంటూ మనం ఆచరణలోకి కనీసం ఇప్పుడు నేనేం పర్ఫెక్ట్ అని చెప్పను నేను బ్రహ్మజ్ఞానని అవధూతని ఆత్మనిష్టాపరుణ్ణి అలా ఇలా నేను చెప్పను సాధన చేయకపోతే ప్రయోజనం ఏంటి అన్నీ చెప్పుకుని బ్రహ్మాండంగా గంటసేపు మాట్లాడుకుని మనందరం కూడా పక్కన పెట్టిన తర్వాత ఇంకా ఎన్ని ఈ రాగద్వేషాలు ఈ సంకులాలు వీటిలోనే పడుంటే ప్రయోజనం ఏంటి సాధన చేయాలి ఎదగాలి మనం ఆచరించాలి ఆచరింపజేయాలి అప్పుడే ఆనందం అండి నిజంగా లోతుకి వెళుతుంటే ఆ సాధన చేస్తూ ఆ విచారణ చేస్తూ ఆ చింతన చేస్తూ లోపలికి వెళ్లే ఎంత ఆనందం అండి కాబట్టి అందుకనే ఎలా బ్రతకాలో తనకి పద్ధతి సాంప్రదాయాన్ని నేర్పుతుంది వేదం అందుకనే సదాచారులైనటువంటి సద్బ్రాహ్మణుల్ని మనం సేవిస్తే వాళ్ళు మనకు నేర్పుతారు అయ్యా ఇలా కా స్వామీజీ అందుకనే నేను పండితుల్ని ఎప్పుడూ దగ్గర ఎందుకు పెట్టుకుంటాను సద్బ్రాహ్మణులను ఎందుకు నేను పూజిస్తాను గౌరవిస్తాను తెలుసా వాళ్ళు మనకు చెబుతారు స్వామీజీ ఫలానా ధర్మ సూత్రాల్లో ఇది ఉంది ఇలా మీరు చేయకూడదండి ఇప్పటికీ నేను వింటుంటాను ఇప్పటికీ నేనేంటి ఆఫ్టర్ ఆల్ ఒక బోడిగాడిని వెంట్రుకలంతా కూడా విలువలేదు నాకు మా గురువు గారు ఇప్పటికీ దగ్గర పెట్టుకుని వాళ్ళు వాళ్ళని వాళ్ళని పరామర్శిస్తారు ఏమండి ఇది కరెక్టేనా కాదా ఇది ఎలాంటిది ఇది ఎంత ఆయన అంతా ఇప్పుడు డెబ్భై ఎనిమిదేళ్ళు ఆయనకి డెబ్బై తొమ్మిది ఆయన అలా చేస్తారు అందుకనే ఆయన అలా వెలుగుతున్నారా ప్రకాశం హాయి ఆనందంలో ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆనందమే తీసుకొస్తాను రాజమండ్రికి నేను అందరికీ చూపిస్తాను కాబట్టి ఇక్కడ కూడా ఆ చైతన్యం శుద్ధమైనది కానీ వీటిల్లో కలయిక వల్ల మాలిన్యం మలిన పడినట్టుగా కానీ నిజంగా చూడండి దానికి ఏమైనా మలినం ఉందా స్ఫటికానికి ఏమైనా రంగు అంటుతుందా ఏ కోశాన రంగు బట్టలోనే ఉన్నా స్ఫటికానికి అంటదు రంగేమో బట్టది స్ఫటికమేమో అలా కనిపిస్తుంది కానీ ఆ కనిపించేది ఎవరికి చూసిన వాడికి అది ఎక్కడ దోషం దృష్టిలో దోషమే కానీ సృష్టిలో దోషం లేదు అర్థమైందే కాబట్టి ఇక్కడ కూడా ఆత్మ శుద్ధమైనటువంటిది దాంట్లో ఏ దోషం లేదు పంచకోశాల్లో కాదు దశకోశాల్లో ఉన్నా అనంతకోశాల్లో ఉన్నా దాన్ని ఏం చేయదు అది శుద్ధమైంది మీరు ఎన్ని రంగులు బట్టల్లో పెట్టండి స్ఫటికం దానికి ఏ ఒక్క చిన్న మరకైనా అంటుతుందే అంటదు స్పటికం స్ఫటికంగానే ఉంటుంది అర్థమైందే అలాగనే ఆత్మకేది అంటదు కానీ అంటుతుందని అంటే ఇక్కడ అది ఎవరిది దోషం బుద్ధిది ఆ బుద్ధిది కాబట్టి ఇక్కడ శంకరులు అదే ఎలాగండి దీన్ని ఇప్పుడు మనం గ్రహించాలి అసలు ఆ దోషాన్ని అతిక్రమించి ఆ బుద్ధిని ఒక్కసారి పరిశుద్ధం చేసి ఎలా గ్రహించాలి అని అంటే ఇక్కడ శంకర్లు అంటున్నారు యుక్తం యుక్తాత ఆత్మానమంతరం శుద్ధం వివిచ్యా తండూలం యథా గొప్ప ప్రక్రియ ఇదో శ్లోకం అనుకోకండి గొప్ప సాధన ప్రక్రియ ఇక్కడి నుంచి మొదలు పెడతారాయన చాలా అద్భుతంగా ఉంటుంది టైం పడుతుంది కనుక రేపు చూద్దాం హరి